కీర్తన సంఖ్య అరవై ఎనిమిది ఘోర విచారణ నారసింహ నీవీ రూపముతో నెట్లుండివో ఉడికెడు కోపపు టూర్పుల కొండలు పొడివొడి అయిన భెగయా బెడిదపురవమున పిడుగులు దొరగ గయడనడ నీవపుడెట్లుండితివో కాలానలములు గ్రక్కుచు నయన జ్వాలల నిప్పులు చల్లుచును కాక్షముతో బ్రహ్మాండ కోట్ల కేలికవై నీవెట్లుండితివో గుటగుట రవములు కుత్తిక గులుకుచు గిటగిట పండ్లూ గీటుచును తటతట బెదవులు దబడలు వణకగా ఇటువల నీవపుడెట్లుండితివో గోళ్ల మెరుగుల కొంకుల పెద పెద వేళ్ల దిక్కులు వెదకుచును నీళ్ల తీగెలు నిగుడగ నోరాను చిల్లుగమ్మగనెట్లుండితివో ఇరణ్య కసుపుని నేపడచి భయంకర రూపముతో కడుమెరసి తిరువేంకటా నాడెట్లుండివో